నూట ఎనభై మూడవ సంకీర్తనం నీకేమిటికే కడమ నీ కొరకు నింతేల కై కొన్న నీ దాసులకే గడించేవు దేవుడా బ్రతుకేటి బ్రతుకెల్లపై బిడ్డలకే గతిగా సంసారులు గడియురూ ఇతవై జగత్తులెల్ల ఏలడి విధమెల్ల తతి నీ దాసులకే తల పెళ్ళ దేవుడా నీకేమిటికే కడమ నీ కొరకు నింతేల కై కొన్న నీ దాసులకే గడించేవు దేవుడా ఎదుటనే తమ రాజ్యమెక్కుడుగా నేలుటెల్ల పదపడి తొత్తులకు బంట్లకే కా పొదిగి లక్ష్మీపతివై భూపతివై ఉండు టెల్ల కొదలేని నీ దాసుల కొరకే దేవుడా నీకేమిటికే కడమ నీ కొరకు నింతయేల కై నీ దాసులకే గడించేవు దేవుడా లిమికైదువ బట్టి పదిలమైకాచేదెల్ల ఇలా తన వారు సుఖించుట కే లలి చక్రము బట్టినలావులెల్లా నీ దాసులు వెలసేటి శ్రీ వెంకటాద్రి దేవుడా నీకేమిటికే కడమ నీ కొరకు నింత కై కొన్న నీ దాసులకే గడించేవు దేవుడా